కళాప్రభున వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ముప్పై రెండవ చాప్టర్ తీయటి సంగీత యాత్ర అది పంతొమ్మిది సంవత్సరం ఫిబ్రవరి మాసం జంషెడ్పూర్లో జరిగే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ స్టీల్ అండ్ టిస్కో నుండి ఆహ్వానం వచ్చింది దేశం నుండి ప్రసిద్ధికెక్కిన గాయకులు నాట్యకో వాద్య సంగీత ప్రముఖులు ఒకరేమిటి ఆయా రంగంలో టాప్ ర్యాంకింగ్ ఆర్టిస్టులు ఆ మూడు రోజుల ఉత్సవాలకి హాజరవుతున్నారు జమా జెట్టిలు రవిశంకర్ గారు ఉదయ్ గారు లాంటి ప్రముఖ కళాకారులతో పాటు జానపద సంగీతం కూడా ఏర్పాటు చేశారని ఆనందించడమే కాదు గర్వపడ్డాను కూడా ఈ సదవకాశం కల్పించిన భగవంతుడిని వేణియుళ్ళ కొనియాడారు ఈ ప్రోగ్రాంకి డబ్బు కూడా ఘనంగా మాకు ముఠ చెప్పడం వల్ల మేము కూడా దర్జాగా ఖర్చు పెట్టుకున్నాం నాతో పాడడానికి మా చెల్లెలు సీత ఐదుగురు ఆర్కెస్ట్రా ఆర్టిస్టులు ఫ్లూటు తబల డోలక్ రిథమ్స్ పంబ వాద్యగాళ్ళు హార్మోనియం నేనే వాయిస్తాను అనుకోండి మేనేజర్ అని పేర్లు వేసి మా అన్నయ్య ప్రభాకర్ని ఏడు మాసాల చంటి నా మూడో కూతురు కమలను చూసుకోవడానికి ఒక ఆయాన్ని తీసుకెళ్లాను అన్నయ్య నేను సీత చంటి సహా ఫస్ట్ క్లాస్లోను వాద్య బృందం ఆయా థర్డ్ క్లాస్లోనూ ప్రయాణం చేశాం మేము జంషెడ్పూర్ వస్తున్నట్టు తెలిసి ఆంధ్ర డ డ్రమటిక్ అండ్ లిటరీ సొసైటీ వారు మార్చి పంతొమ్మిది వందల యాభై మాకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సెక్రటరీ నారాయణరావు గారు తెలియపరిచారు ఇవే కాక బరంపురంలోను కలకత్తాలోనూ కూడా మా లలిత జానపద సంగీత కచేరీలు ఏర్పాటు చేశారు నాకున్న చిత్రమైన అలవాట్లలో ఒకటి దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు త్రోవలో వచ్చే ఊళ్లల్లో ఉన్న నా స్నేహితుల్ని స్టేషన్కి కలవమని ఉత్తరాలు రాయడం ఇంత పెద్ద ప్రోగ్రాంకి పెడుతూ రాయకుండా ఉంటానా అందరికీ ఉత్తరాలు రాశాను రెండు రాత్రులు ట్రైన్లో ఉంటాం కనుక రకరకాల వంటలు అన్నయ్య చేసిన బ్రెడ్ హల్వా రవకేసరి అన్నీ పెద్ద స్టీల్ క్యారియర్లో సర్దుకున్నాం నాకన్నీ పెక్యులర్ హ్యాబిట్సే కదా నేను ప్రయాణం చేసేటప్పుడు కలర్ఫుల్ బెడ్షీట్సు పిల్లోసు వేసుకోవడమే కాకుండా నేను ఎక్కిన కంపార్ట్మెంటు నా రూమ్లాగా ఫ్లవర్ వ్యాజ్లో పువ్వులతో అగర ఒత్తులతో నింపేదాన్ని నేను కర్ణాటక మ్యూజిక్ నొటేషన్తో రాసిన స్త్రీల పాటలు పుస్తకంలో ప్రశంస వాక్యాలు రాస్తు ఆ రోజుల్లో అనసూయ సీతలకి ఈ రోజుల్లో జయప్రద జయసుధలకు ఉన్నంత పాపులారిటీ ఉండేది అన్నారు శ్రీమతి మాలతీచందూర్ గారు నిజమే నేను ప్రయాణం చేస్తున్నట్లు ఎట్లాగా తెలుసుకునేవారు స్టూడెంట్స్ గ్రూప్స్గా స్టేషన్కు వచ్చి ఎదురు చూస్తుండేవారు ఒక్క నిమిషం నా దర్శనం కోసం కొందరు నా కప్ప కంపార్ట్మెంట్కి పరిగెత్తుకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకునేవారు ఇది అతిశయోక్తి కాదు ఆ కాలపు వాళ్ళని అడగండి కావలిస్తే అది పంతొమ్మిది సంవత్సరం చిరు వేసవి అన్నయ్య నేను సీత చంటి పిల్ల సహా మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో హౌర మేలెక్కాం ఆర్కెస్ట్రా నలుగురు ఆయా అందరూ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కారు వాళ్ళకి ఆయాకి భోజనాలు గట్రాలకి బేటాలు ఇచ్చారు యథాప్రకారం నా ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ని పూలతో అలంకరించి అగర ఒత్తులు వెలిగించాను ట్రైన్ కదిలింది కమలు ఇంకా నాపాలే తాగుతుంది పాలు తాగి రైలు కుదుకి నిద్రపోయింది నెల్లూరు స్టేషన్లో రైలు ఆగింది మేమెదురు చూస్తున్న మా బంధువులు గుండ్ల మాధవయ్య గుండ్ల రామకృష్ణయ్య గారు వెతుక్కుంటూ వచ్చారు మా కుటుంబం అందరికీ స్వీట్స్ అంటే ఇష్టమని నెల్లూరు స్పెషల్ సోంపాపిడి వేడివేడి జిలేబి తీసుకొచ్చారు పట్టుమని పది మాటలు మాట్లాడేలోగానే ట్రైన్ కదిలింది కావలి స్టేషన్ వచ్చింది అక్కడ ఎక్కువసేపు రైలు ఎవరో మా పేరు పెట్టి పిలుస్తున్నారు వాళ్ళెవరని చూసేలోగానే రైలుకి కదిలి వెళ్ళిపోయింది కావలి దాటి ఒంగోలు వచ్చాం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఆగే స్థలం తెలుసు కాబోలు మా కంపార్ట్మెంట్కి ఎదురుగా మా కాకినాడ సైన్స్ మేస్టార్ గారి రవి గారు రవివర్మ గారు నవ్వుతూ కనపడ్డారు మా కాకినాడ సైన్స్ మేస్టార్ గారు రవివర్మ గారు నవ్వుతూ కనపడ్డారు ఈయనకి నాన్నగారు ఉత్తరం రాశారట మమ్మల్ని స్టేషన్లో కలవమని రవివర్మ గారు నాన్నగారి ప్ర శిష్యుల్లో ఒకరు అంత రాత్రివేళ గురుభక్తితో ఆయన వచ్చి మమ్మల్ని విష్ చేసి పెద్ద పూల బొకే కేక్స్ ఇచ్చి వెళ్లారు తెల్లవారినట్టుంది టైం ఎంతైందో తెలియదు కానీ తలుపులు తెరవండి అంటూ టకటకమని మా కంపార్ట్మెంట్ తలుపులు ఎవరో బాత్తున్నారు టికెట్ కలెక్టర్ అనుకుని అన్నయ్య తలుపు తెరిచాడు మా కుటుంబ స్నేహితులు టొబాకో కంపెనీ అధినేత రజనీ నళిని రంజన్ ఎదురుగా నిలబడ్డారు ఇలాగ జంషెడ్పూర్లో ప్రోగ్రాంకి వెళుతున్నామని రాశాను స్టేషన్కి రమ్మని కూడా రాయలేదు అయినా పాపం పెద్ద భోజనాల కెరియర్లో సున్నుండలు బందర్మిఠాయి పాకం పట్టిన జీడిపప్పు పెసరట్లు ఉప్మా ఫ్లాస్క్లో కాఫీ తీసుకుని వచ్చారు మాకు గుడ్ లక్ చెప్పారు మేము ప్రాపర్గా థ్యాంక్స్ చెప్పేలోగా రైలు కదిలింది కొంచెం సేపట్లోనే బెజవాడ అప్పటికింకా పేరు రాలేదులండి ఆ బెజవాడ వచ్చింది నా స్నేహితురాలు కోపోరపు సరోజినిని స్టేషన్కి రమ్మని రాశాను రుచికరమైన వంటలు చేయడంలో సరోజినికి పెట్టింది పేరు రవ్వలడ్లు చక్రపంగిలి సేమియ పులిహర దద్దూజును తీసుకొచ్చింది ఫ్లాస్క్లో కాఫీ కూడా తెచ్చింది కలకత్తాలో ఉన్న వాళ్ళ అక్కయ్య అడ్రస్ వగైరా ఇచ్చి నా కోసం స్పెషల్గా కట్టించి తెచ్చిన నాలుగు కిళ్ళీలను కూడా ఇచ్చింది రైలు కదిలింది గోదావరి బ్రిడ్జ్ మీద రైలు పెడుతుంటే మా చిన్ననాటి స్మృతులన్నీ జ్ఞాపకం వచ్చాయి కమల గోదావరి నదిలోకి డబ్బులు విసిరించాను గోదావరి స్టేషన్లో రైలాగింది ఎవరో స్టూడెంట్స్ నన్ను అన్నమాలు కట్టినట్టున్నారు పరుగు పరుగునా వచ్చి నా ఆటోగ్రాఫ్ తీసుకున్నారు ఇంతలో నెమ్మదిగా నడుచుకుంటూ నా స్నేహితురాలు నేతి చంద్రమతి వచ్చింది నాకు స్వీట్స్ ఇష్టమని రకరకాల కోవ స్వీట్స్ మల్లెపూలు ఇచ్చింది రైలు కదిలింది తర్వాత స్టాఫ్ సామర్లకోటే గోదావరి జిల్లాకే రాణి ననిపించుకున్న నా చిన్ననాటి చరిత్ర జ్ఞాపకం వచ్చింది ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది చామర్లకోట స్టేషన్ లో రైలు నిలిచింది ఎందరో మమ్మల్ని ఆనవాలు కట్టారు వింజమూరి సిస్టర్స్ అని అనసూయ సీతలని గట్టిగా వినబడేలాగా చెప్పుకుంటున్నారు ఈలోగా బంధువులలో నాకు అత్యంత ఆప్తులు రాజేశ్వరి వదిన పిల్లలు పెద్దబాబు సాయిలను నేను పంపిన చూడీదార్ కుర్తాలు వేసి పనికూర్రాడిని తోడిచి పంపించింది ముఖ్యంగా మా కాకినాడ కాలాజు కాజాలు తొక్కుడుండలు కరకజ్జం పూతరేకులు పంపించింది ఈసారి నా మేనళ్ళు ఇద్దరికీ ఏమీ కొనడం కవర్లో పెట్టి డబ్బిచ్చి పంపించాను మా మామయ్య ఊరు పిఠాపురం దాటి తునిలో రైలాగినప్పుడు కవటాకుల తమలపాకుల కట్ట కొనుక్కున్నాను ఇవన్నీ నాకు ఇష్టమైనవి చిన్నప్పుడు పళ్ళన్నీ ఉన్నాయి కనుక ఈ లేతాకుల్ని మేకలాగానే అమలేసేదాన్ని ఇంకా విశాఖపట్నం వస్తుంది చాలా మంది మమ్మల్ని చూడడానికి వస్తున్నారని చీర మార్చి తయారయ్యాం వైజాగ్లో ట్రైన్ చాలాసేపు ఆగింది మా ఆయన స్నేహితులు గోపాలం గారు శాస్త్రి గారు కుటుంబాలతో వచ్చారు మమ్మల్ని కలవడానికని పెద్ద ప్యాకెట్స్ స్వీట్స్ పట్టుకుని నాకు ఇష్టమైనవి అరటి దొప్పల్లో కట్టిన సింహాచలం సంపెంగ కూడా తెచ్చారు భోజనాలు తెప్పిస్తామన్నారు వద్దుబాబోయి అన్నాం వెనక్కి వచ్చేటప్పుడు కూడా తెలియపరచమంటూ వీడ్కోలు చెప్పారు విజయనగరం వచ్చింది మహారాజులు పరిపాలించిన ఊరి రైల్వే స్టేషన్ పెద్దగా ఉంటుంది అనుకున్నాను గిరిగారి స్నేహితులు మోహన్ రావు గారు వచ్చారు ఈ రమ్మని అన్నయ్య రాశాడంట కాకినాడ కాజాల్లాగా బందర్ మిఠాయి విజయనగర దేవి మిఠాయి చాలా ప్రసిద్ధి మోహన్ రావు గారు పెద్ద ప్యాకెట్ దేవి మిఠాయి ఇచ్చారు ట్రైన్ నడిచింది అన్నయ్య నేను సీత ఈ పలహారాలన్నీ చచ్చి చెడి రెండు క్యారియర్లలోనూ సర్దాం నెల్లూరులో నెల్లూరులో రామకృష్ణయ్య గారు ఇచ్చిన సోంపాపిడి జిలేబీ ఒంగోలులో రవివర్మ మేస్టర్ ఇచ్చిన కేక్స్ తెనాలిలో నల్లిని రంజన్ కుమార్ గారి తెచ్చిన సునుండలు బందర్మిఠాయి పాకం పట్టిన జీడిపప్పు పెసరట్లు ఉప్మా బిజవాడలో కొప్పరపు రాజే సరోజిని ఇచ్చిన చక్ర పొంగలి పులిహోర దద్దోజును రాజమండ్రిలో నేతి చంద్రమతి తెచ్చిన కోవా స్వీట్లు సామర్లకోట స్టేషన్కు కాకినాడ నుంచి రాజేశ్వరుదిన పంపిన కాజాలు తొక్కుడుండలు కరికజ్జం పూతరేకులు విశాఖపట్నంలో గోపాలరావు గారు శాస్త్రి గారు ఇచ్చిన రకరకాల మిక్స్డ్ స్వీట్సు విజయనగరంలో మోహన్ గారు ఇచ్చిన దేవి మిఠాయి ఇంటి దగ్గర నుంచి అన్నయ్య చేత స్పెషల్గా చేయించి తెచ్చుకున్న డబుల్ కమిఠా అనే బెడ్ హల్వా రవ్వ కేసరి ఇవన్నీ చూసుకుని ఎలాగ తినడం బాబోయ్ అని గుండె బాదుకున్నాం తెల్లవారేసరికి ఖరగ్పూర్ చేరాం జంషెడ్పూర్ వెళ్ళడానికి ఇక్కడ ట్రైన్ మారాలి ఆర్కెస్ట్రా వారికి ఆయాకి పలహారాలు కొన్ని పంచిపెట్టి మేము ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్కు నడిచాం సరిగ్గా అదే టైంలో మేము ఎక్కే కంపార్ట్మెంట్ నుంచి మరొక ఆర్టిస్ట్ దిగుతుంది తంబూర పట్టుకుని కూడా మరిద్దరు తబలా పట్టుకుని నడిచారు మేమింకా సామాన్లు సర్దుకుంటున్నాం రైలు కదిరింది ఎవరో అబా ప్యాకెట్స్ అంటూ కూడా పరిగెత్తారు ఏవో రెండు పెద్ద ప్యాకెట్స్ కనబెడితే తలుపు తీసి అందజేయడానికి ప్రయత్నించా లాభం లేకపోయింది అవి మళ్ళా రసగుల్లాలు సందేశ్ రాజ్బోగ్ ప్యాకెట్స్ మాకు ఉన్న స్వీట్స్ సాలక వద్దంటి ఇవన్నీ వచ్చిపడ్డాయి పాపం ఆ ఆర్టిస్ట్ ఎవరో వదిలి వెళ్ళిన హైక్లాస్ కాస్ట్లీ స్వీట్స్ తినడానికి ముందు భయపడ్డాం అన్నం అన్నయ్య ధైర్యం చేసి నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ తినడం మాత్రం మానను అంటూ తిన్నాడు వాడు బాగానే ఉన్నాడు ఆయాకు కూడా తినిపించి ఎక్స్పెరిమెంట్ చేశాం తనకి ఏమీ అవలేదు ఇంకా భయం పోయింది ముందు స్వీట్సే తిన్నాం అదే మా బ్రేక్ఫాస్ట్ జంషెడ్పూర్ స్టేషన్లో రిసెప్షన్ కమిటీ వారు మమ్మల్ని సగౌరవంగా పూలమాలలతో రిసీవ్ చేసుకున్నారు రాజులు తలుచుకుంటే దేనికి కొద్దువా వన్ ఆఫ్ ది రిచెస్ట్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ అయిన టాటాస్వర్ గెస్ట్లూమ్ మెమరీ అన్ని గ్రాండ్గా ఏర్పాటు చేశారు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ తో ముంచెత్తారు ఇక జన్మలో స్వీట్స్ తినకూడదనిపించింది అవే తాత్కాలికంగా అంతే ఈ విషయంలో మాత్రం నన్ను నమ్మకండి ఈరోజు ప్రోగ్రాంలో ఎవరో పేరెక్కిన గాయకుని పాట తర్వాత మరికొన్ని ప్రోగ్రాంలు జరిగాయి ఇసుక వీస్తే రాలని జనం ఆడియన్సు వేల సంఖ్యలో ఉండుంటారు ఇంటర్వెల్ ముందు మా జానపద సంగీతం నా ఆర్కెస్ట్రా వారిలో పంబ వాయించే రాజారావు గారు మిస్ అయిపోయాడు మేము పాట మొదలు పెట్టే టైం అవుతుంది రాజారావు అయిపోలేడు మిగిలిన ఆర్కెస్ట్రా వాళ్ళు నలుమూలలా గాలిస్తే ఓ బల్ల కింద తాగి పడుకున్న రాజారావు దొరికాడు ముఖం మీద నీళ్లు కొట్టి ఏవేవో చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టాను నేనెంతో నర్వస్ అయిపోయాను కానీ పంబ వాయిద్యానికి ప్రసిద్ధికి రాజారావు గారు అద్భుతంగా వాయించి ప్రోగ్రాం రక్తి కట్టించాడు మా పాటలకు చాలా చప్పట్లు జరిచారు బాగా పాడామని అందరూ మెచ్చుకున్నారు ఇంటర్వెల్ అన్నారు కట్టెం జారింది నా మూడో కూతురు కమలకి ఏడు నెలలు ఇంకా పా నాపాలే తాగుతోంది నేను పాడే ముందు దానిని నిద్రపుచ్చి సైడ్ కర్టెన్లో నాకు కనపడేలాగా బెడ్ అమర్చి పడుకోబెట్టాను చూస్తుండమని ఆయను అక్కడ కూర్చోబెట్టాను పాట ముగిసింది లోపలికి వస్తుంటే కమల ఏడుపు వినబడింది ఆయ ఊరుకు పెట్టడానికి ప్రయత్నించింది పాల టైం అయ్యింది పోనీ త్వరగా పెడదామంటే ఆ సమూహంలో ఎవరెక్కడున్నారో పట్టుకోవడం కష్టం పాలు చేపొచ్చి పట్టు చీర పవిట కొంగంతా తడిచింది ఆ సైడ్ కర్టెన్లోనే కూర్చుని కమలకి పాలు ఇస్తున్నాను ఈలోగా ఎవరో వచ్చి ప్లీజ్ వేకెట్ దిస్ ప్లేస్ నో బడీ అలౌడ్ ఇన్ స్టేజ్ అంటే అందరినీ బయటకు పంపుతూ నాతో కూడా చెప్పారు ఎందుకని అడిగితే ఉదయ్ శంకర్ గారి ప్రోగ్రాం అరగంట ముందు నుంచి స్టేజ్లో బయట వాళ్ళెవరూ ఉండకూడదు ఆయన పద్ధతి ప్రకారం తూచే తప్పకుండా జరగాలట నేను పిల్లకి పాలిస్తున్నాను పది నిమిషాల్లో అన్నాను లేదు ఇప్పుడే వెళ్ళిపోమని ఒత్తిడి చేశారు నేను పూర్తయితే కానీ వెళ్ళను అన్నాను అని ఇంకా ఏవో హిందీలో తిట్టుకుంటూ వెళ్ళి వారు ఉదయ్ గారిని తీసుకొచ్చారు ఆయన మర్యాదగానే బహన్జీ మాకు ప్రైవసీ కావాలి దయచేసి వెళ్లమని చెప్పారు నాకు చాలా కోపం వచ్చింది చిన్న వయసు కదా మీరు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నప్పుడు ఐటెం మధ్యలో ఆపితే మీకు ఎలాగుంటుందో నా పిల్లకి పాలిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు అలాగే ఉంటుంది క్షమించండి పాలివ్వడం పూర్తయితే గానీ వెళ్ళనని ఇంగ్లీష్లో చెప్పాను ఉదయ్ శంకర్ గారు ఒక్క నిమిషం నా వైపు తేర్పారు చూసి వెళ్లిపోయారు ఏం చేయలేక ఈ సంఘటన ఎలా మర్చిపోగలను జంషెడ్పూర్ నుంచి కలకత్తా వెళ్లాం మామిడి చిగుళ్ళు తింటే కోయిలకు గొంతు మాధుర్యం పెరిగింది కాని స్వీట్లు తినడం వల్ల గాత్రం ఇంకా స్వీటుగా పలుకుతుందా అలాగైతే ఎంత బాగుండునూ నా గొంతు పట్టేసి కలకత్తా తెలుగు అసోసియేషన్లో పాటక చేరి నాకు తృప్తిగా అనిపించలేదు వెనక్కి వచ్చేటప్పుడు బరంపురంలో కచేరీ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది వెళ్లిన చోట్లలో మా దగ్గరున్న స్వీట్లన్నీ విరివిగా పంచిపెట్టాం వెల్ వెనక్కి వెళ్లేటప్పుడు ఇంకెవ్వరికీ ఉత్తరాలు రాయలేదు తీయటి సంగీత యాత్ర ముగించుకుని మద్రాసుకు చేరాం